అధ్యాయ ఐదు అనిన నారదుట్లనియేభ్యం వైనసురాజపదమున్లక్షిం నవాడు అబలుడై జాడ్యంబుతో వీడువిద్యాభ్యాసం బునగాని తీవ్రమతిగాడన్సు విచారించి దైతేభ్యుడు దుఃఖదినం బునం రియసు వీక్షించి సోత్కంఠుడై సదువని వాడజ్ఞుం ది వినసద్వికచతురతనులూదన అనిపలికి అసూరలోకపుతుండును భగవంతుండుగు శుక్రాచార్యకడుకుల ప్రచండ వితర్కులైన చండామర్కుల రావించి సత్కరించి ఇట్ల నియే అంధ ప్రక్రియనుడు రాడు పలు కండస్మత్ప్రతాపక్రియాగంధం వించుకలేదు మీరుగురువుల్ కారుణ్యచిత్తుల్ మనోబంధుల్ మాన్యూలు మాకుబెద్దలు ముం బాటించీ బాళకు గ్రంథం బృల్చదివించి నీతికేసి రక్షింపరే అనిపలికి వారల కుంభ్రహ్లాదునప్పగించి తోడ్కుని పొండనిన వారుజరాజకురుణింగునిపోయి అతనికి సమానవయస్కలగూ సహస్రోతలనసురకూరుడంగందరూర్చి అంచోడదనుజాధిపగేహసమీపముం ప్రవేశించి సురారిరాజసు శుక్రకుమారకుపి పించిరి పాఠయోగ్యములుకలుషా లించి పఠి సలి వైష్ణవక్తిపూర్ణుడై పగిది వారుగిదిం దుభుగాయట్టిం పడు యునమిలని నిరూమనీషన్ అంతంగునిదినం వులే గిన సురేంద్రారాతిశంకాన్విత స్వాంతు నిజ గురువులే గురులే జాడంబిం పించిరో భ్రాంతుం డేమి పఠించో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతి జూచిదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై మోదముతోడదైత్యకూలముఖ్యుడు రమ్మని చీరబంచ ప్రహ్లాదకరూన్ భవహార్ణవతారామరోషలభాదివిరోధివర్గపరిహారకుేశవచింతనామృతస్వాదకరకు కలుషజజాలమోగ్రవనీకారకన్ ఇట్లు చారులచేతనాహూయమానుండై ప్రహ్లాదుండు సుదించిన ఉభుమంత్రశక్తియుతమై యుద్యోగ సంఢ సంవిత్సంపడవైతి వే సదివి తే వేదంబులూన్ శాస్త్రముల్ వత్స రం మనిచిరజీరికొడుకు వాత్సల్యసంపూర్ణుడై ఉత్సంగాగ్రముజేర్చిదనవ విభుత్కీపి అనుదినసంతోషణములు జశ్రమతాపంశోషణముల్ తనయుల అని మరియు పుత్రా నీకు నెయ్యది భద్రం వయ్యున్నది చెప్పు మరినగన్న తండ్రికి ప్రియనందనుండిట్లని ఏ ఎల్ల శరీరీలూ చీకటినూతిలోపలంద్రెళ్ళక మీరు ేమనుమతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిలక సర్వన్నతని దివ్యకళామయమం సువిష్ణున చి తారడవినుటే నిగ్రణీ అని కుమరుడాడిన ప్రతిపక్షాను రూపంబులైనపంబులు దానవేంద్రుండుగుట్లని ఎట్లాడినరి పలుకనేరుగరితరుల శిశువల్దట్టించి ఎవ్వరే నిబట్టించిరో బాళకూనకూరపక్షంబుల్ నా నాకు జూడగజోజమడుగదా నా తండ్రి ఇుద్ధిదానీ కుంపలొోచనో పరులు దుర్నీతుల్పిం పించిరో ఏకాంతంబునర్గవుల్పలికిరోీదనవశ్రేణికిన్వైకుఠుండు పరాధుడు అతనిం వర్ణిటికి సురలందోలుటయ సుటయో సిద్ధులంబరింసు సుటో ప్రవరులంబాధింసుటో గంధర్వ కిన్నరగంధర్వ విహంగనాగపతులం నాశం బునుసుటో హరియన్సూన్ గిరియన్సునే మోహాంధుండ్రకా అనినమాటలకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుట్లనియే మోహ మోహనిర్మూలనంబు సేసి యౌనియందు తరులైన ఎరుకగలరుషులబరులూదారనేుమాయాబైన సద్గ్రాహ్యంబుగానం బడదు అట్టి పరమేశరుణకు నమస్కరించద అందరు మే ముదానుసుమాయంతింది సర్వాత్మక్రజ్ఞాభ్యో వరాన్వయ క్రమూల భాషింప నేరూ ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాదివేదరమాత్మవిష్ణునితరుదర్శి పగా నేర్తును మయస్కాంతసన్ని ుభ్రాంతమగుహృషి కు స విధమున కరగూసుగముసి బ్రాహ్మణోత్తమచి బుభ్రాంతమగు మందారమకరందమాధుమునేమధుపో నే మదనముల నిర్మల పల్లవ నిర్మలమందాకినీ వీచికలూ గురాయూనితరంగిణులూ లలితరసాల పల్లవాదియైుక్కు కోయిలసేరుణేక పూర్ణేందూచంద్రిక స్ఫుదితరకమరుగుణే సాంద్రనీహారములక దివ్య పాదార వింద చింతనా అంబుజోదర దివ్యపాదారవిందచింతనామృత విశేషమత్తచిమేరీతరంజిరీయత్సూ వినుతశీల మాటలు అనిన విని ప్రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రచి తిరస్కరించి ఇట్లని పంచరయస్కుడ బాళుడవు ఇంసానిలవు భాషించదు తర్కవాక్యముల శాస్త్రములోనియముకింశుకయైన పవసురేంద్రుని పవసుంద్రుని ముందలవ్వంశుకునంగజేసి వైరి విభూషణ వంశదూషణ తనయుడు గాడుాత్రుడుదనవభత్తకీడు భంగి తంబు దైత్యచందనవనమందుగంటకయతిజాము భంగిముట్టినాడనవరతంబు రాక్షసలాంతకూ్రస్తితి చుండు దండనమునగానిషిక్షలకూడాయూ పట్టు కోట్టు పునత నీపాదములనయి కునతతోడన్ కదిం పీయను అని మరియో నారాజపాకి వివిధోపాయంబులంబురోహితుండుర్రపుజూపుజు రాజసన్నిధిం వాపీ తోడుకొనిపోయి ఏకాంతంబునా భాగవనందనుడతనికి మాగముసిడకుండబిక్కుమాలు నిచ్చల్ వర్గత్రితముజప్య నర్గలమగుమతిశేషమరేంద్రా మరియు గురు శిశ్యురకు సాదాన భేదండోపాయూలూ నింగిచ్చి నీటికోవిండమ్మి నిశ్చయించి తల్లికి నిరింగించి తల్లి నిరింగిచ్చి తల్లిచేతనలంకృతుం కులదీపకల్రిప్పక మతముదీర్ఘములైన త్రివర్గపాఠముల పకమన్న నేడుమనదైత్యవరే్యునిమోళ నేము ముంచినరీతిగా నిరిశప్పకుమన్న విరోధినితులన్వి పుమన్న దుష్టమగు విష్ణుచరి కథాజా అని బుజ్జగించి దానవేంద్రుని సన్నిధికి దోడి తెచ్చిన అడుగుడ్ గుణకమాధవానుచింతనసూ మాధుర్యమున మేనుమరువాని अंभोजगर्भादु लंपगले हरिभक्तिपुं भावनवातृगर्भमुजुच्चिमदिमुदुगाजिच्युतुमीदजेत्सुवा अंकंसुतन नलो ननखिल प्रपंचंबू బుద్ధి వివేక ీవిష్ణుమయమనిచలగువాని వినయకారుుణ్యబుద్ధి వివేకలక్షణాదిగుణములకాటపట్యీనవాని శిష్యుబుధోకసంభావ్యుజీరి గురుడు ముందరికి దృక్బితండ్రికి మృక్కుమూ శిక్షిపక్షన్ శిక్షిమన్యములపక్షంబులుమాని నీతిపారడయ్యన్ రక్షోం సాధీర వీక్షింపు మునీకారుద్యాబలమున్ అని పలికిన శుక్రకుమకువచనం బులాకర్ణించి దానవేంద్రుండునకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబులు సాచి దిగ్గరం డగ్గరం దిగిచి పెద్దతడవుగాఢాంగనంబుసేసి తన తొడమీదనిడుకొని సుంసు దువ్వి సుబుకంబు పుణికి చెక్కిలిముగొని శిరంబు మూర్కొని రేమాతిక సాష్పబిందు సందోహంబులనతనివదనరవిందంబుదపు మందమురాలాపంనిట్ల చోద్యంబైడు मेमिसं इत कालमगन शोधिचंबुशो गुरबुलेंबिचि विद्यासारे गोद भवन विज्ञात पद्यु कटिचिप्पी सागदात्त्पर्य बुभाषि पुमा निन्मच्चरुनीतिमहम नीतेदक ग्युजपने तोदा ग्रथारूद ఎన్నడూనీ ఉదంసూ మహావానుడన్ నను గన్నదండ్రికర్షము అనినండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదుట్లనియే చదివి చిరినను గురువులు గురువ సదివితి ధర్మాఖర్రులు నే జది పెక్కులు విగలూపెక్కులు సదుబులోమర్మమిల్ జదివిటి దండ్రీ తను హృద్భాషలస్యమున్ శ్రవణమున్ దాసము వంద సేవ ఆత్మలనిరుకున్ సకీర్తనుల్ చింతనం బను తమిది భక్తిమాగముల సర్వాత్మన్ హరినమి సజ్జనుడైయుండృటభద్రమం సుదలతున్ సత్యం బుదైోత్తమా अंधेन्दूदयु महाबधिशंखारूकसद्रंथाख्यापन नपूंसकूकावी बंधुम बुलु भस्म हमुलु लुब्धद्रव्यमु क्रोडसदु हरिभक्तिवज्युतुरी व्यव संसारमलाक्षुनिशु करीनाथुवर्णिंसु जिह्विह सुकुनिजूसुचूकु चूडु शेषाई की मृक्कुशिमु शिमु విష్ణునాకర్ణింసు మధువైరిదవిలినమనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తమునిమీది బుద్ధిబుద్ధి దేవదేవునిచినము దినము చక్రహస్ూని ప్రకటింసు సదు సదు नीधिपिडि गुरु गुरु त्रि हरिजेमित्रित त्रि कंजाक्षुनकुनि कायंबुकाये पवनगुंभितिगाक वैकुंठुबुगड़ धक्क गाका, हरि व्रंबू वक् मे ढमढ़ोि ढक्किपूजन मुलि कमले हस्तंबूस्तमे तुशाख कन्नुले, जोड़ी कन्मुलु कन्मुले तनुकुड्यलरंध्रमुलुगाक చక్రి చక్రిచితి జన్మంబు జన్మే తరళ సలిబుద్బుదంబుగా విష్ణుభక్తిలేని విబుధుం విబుధుడే పాదయుగముతోడి పశువుగా సంసారజీమూతసంఘంబు విత్సూక్రిదాస్య ప్రభంజనములెక తాపత్రయాభీలవాగ్నులారుణే విష్ణుసేవామృతవృష్టిలేకషాఘమ జలరాశులి हरिमीषा बड़बाग्निलेक घन विपदाढ़ाधकारंबुणगुणे पद्क्षुनुतिरिप्रभलुलेकपमा पुनरावृत्तिक मुक्तिवत्सुने ంగకనానానాసర్భునకునైన <Kya> దానవేంద్ర అనీ విరపు మరపు మర్రపు యులుకు చెడిపలి చెడిపలికెడు కొడుకు నుడువులు సేవులకు ములు క్రియనుద విన పిదవులదరంగురుతు నదరి పడి గురుసు నింగ్ని విమతనంబులు గరపినాడవని దానవేంద్రుం పటుతరనీతి శాస్త్రచయారగుజేశదనంసు బాళునీ వటుుగొనిపోి వానికినర్హముల విరోధిశాస్త్రముల్కులజిప్పి నాడ భృగు ప్రవరుండవటం సునమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాకయథాథపు బ్రాహ్మణు డవే జనుల ధర్మేతరవర్తనలు దుర్మంతృునైనజనులదురితములొందు మూలుగలచి వడి వి అనిన రాజునకు పురోహితుం లిట్లెత్తమావనదావనాథ విరోధి శాస్త్రముల్సిప్పము క్రూరులైపరు లుసి పరు మేచరణంబుల సం మెప్పడు మీ ీ కుమానకీంతయునైజమనీషవరు జిడిపాడిగాదు ప్రతిచింతదలంపుము నేర్పు కైవ మిత్రులముపురోహితులముపా యుగాక తృలమేమీకార్గవులము నీ చంద్రమ వింటే అనినం గురునందర్వం గోపింపక దైత్యవల్లభుందడుకు నవలౌకించిలనియే ఉజ్జలుప్పనీ మతి కుమరి మజ్జాతుడవైనే బాక తజ్జనులంబే ఋకునుము తగ నామ్రోల అనినదండికి ప్రహ్లాదుట్లని ఏ సపు జీకృరతులై విషయ ప్రవిష్టులై సత్సు బుట్టుచు మరలజరువితరువులైన వారికి చచ్చరబుట్టు నే పరులు పిననైన నిజేచ్చనైన నేమిచ్చిననైనా నైనా హరి ప్రబోధముల్ కని వాని నూతగునికాననివాడు విశిష్టవస్తువుల్గానని భంగి కర్మములుగైకొని కొందరు కర్మ కానరు కర్మబద్ధులైకానరు విష్ణుగొందరటకించైష్ణవాఘ్రి సంస్థానరజోభిషిక్తులు సంహృతకర్ములు దానేష్రా చోధిం పంబడసాస్త్రములక్షోనాథ వయ్యేతికి గాధల్ మాధవశే ముషీతరణి సాంగంబునంగాక దుర్మేం దాటగవత్సూనే సుతూమీనోగ్రవాంఛామద్రోధోల్లోళ విశా సంసృతి మహాఘోరామి అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువసేయక రక్కుల రేణు తనతుడలపైనుండక గొబ్బునదిగద్రుబ్బి నిబ్బరం బుకూపంబు దీపి వేడిచూపులగయ మంత్రులం జూచి ఇట్లనియే హిరణ్యకశిపుల్లు ప్రహ్లాదు వివిధోపాయబులహింసింస క్రోడంబై పినత్రి జన నిదారోధించి చిత్తంబుల వీడం జేయడు బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై యోడం డ ప్రాణవాయులొవీడు పింసున్నాడు నాథోడన్వైరము పట్టి इत्जनकद्रोहिन्म राक्षसक्षिंसी लाब्दुवाड़ु तंत्रि नगुनापक्षंबुन चकिंचिुलेक विषुनिर्तिमुन्ना మానడు అంగమున వ్యాధి వల్దం చుంజప్పినమానడు అంగమునపుతన్ వ్యాధిజన్మిచ్చిరండు పటు ంబుల అంగవ్రాతములకిత్సుడు దుష్టాంగుఖండించి శేషాంగశ్రేణికి రక్షసేయ క్రియ యజ్ఞు గులద్రోహి దుస్సంగు ఏషవ పక్షన్ జంపించి వీరవ్రతోత్తుఖ్యాతిజరించదన్ గులమునిర్దోషం బుగాంచదన్ మంతవ్యుడు గాడు హతంతవరక్షింపను మంతవ్యుడుని మందిరమునకు గంతవ్యుడు పడుచున్ అని దానవేంద్రుం డానతిచ్చిన వాడి వత్రంబులు వాడికోరళర పెక్కృశలస్లైవక్ంబులురచికొనియుబ్బి బొబ్బలిచు ధూమసహితావనం బులుం బోళే తామ్రసంకాశంబులైన కేశంబులు భేదనవాదనంబులు సేయుచు బాలుడు చబిడ్డు కృపాడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవ్వుడని చిిక్కకసుకక క్రూరచిత్తులై శూలములం దదంగములసులై ప్రహరించిరి ఉగ్రవాచాతనం దరుజశ బాలుని తృడువల్దనడయ్యే భువరాదానవుల్పుడువ బాలుదేములేషమాత్రములియూ ోపల రుధిరముబ్బదు కందదు శల్యసంఘముల దృష్టివైభవము నష్టముగా ముఖేందు కాలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దినభావము తన్ు నిషాచరుల్వడువదైత్యకూమాడుకన్నిదనుజభంజన యో జగదీశ యో మహాపన్న శ్యో నిఖిల పవనయన్సు నుం సుగాని తాగన్ నులనిరుదే భయక సమేతుడుగాడు భూవరా పారడులేచి దిక్కుల బాహువులొడ్డు బంధురాజిలోూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రి మిత్రవర్గముంజీరడు మాతృసఘము వసిన్సువర్ణగృహంబులో దారడు కవరేయనడు తాపమునుందడు కంటగింపడు ఇట్లు సర్వాత్మ కంబై ఇట్టిదట్టిదని నిర్దేశిం పరాని పరబ్రహ్మంబుదానై ష్ణునియందిబుజేర్చి తన్మయండై పరమానందంబుందిన్న ప్రహ్లాదు నియంద రాక్షసేంద్రుండుధనకింకరుడజేతున్న మాకర్మల పాపకర్ము నియంద్రయక్ బులైన సత్కారులు బోళే విఫల బులగుటం జూచీ శూలముల నిషాచరులుసృక్క దేహమునిగ్రహింపగా బాళుడునీల పైబడు పారడు చావు తండ్రిైన నా పాళివచ్చి చక్రధరుపక్షమానినంసుల్ఫాలము సోకమృక్కడు అనపాయనూందుటకేమి హేతువో అని శంకింపుచు శింపు ఒకక మాటుదిక్కుభియూపించికికిరళిబాలదృక్కింపంపు ఉకమాటువిషీకరోరగశ్రేణులగడువడినర్భకుగరవంపుక మాటుహేతి సోగ్రానలములోన విసరికారుేయ బంపు ఒక మాటుగూలంకషోల్లోజల మొత్తి వుమువంపు విషము బెట్బంపు విదళింపగా వంపు దొడ్డకొండల్రోయబంపూ బట్టికట్బంపు బాధిపంపు బాళుగినిశి దైత్యపాలుడధిప ఒకవేళనభిచార హోమంబుసేయిన్సు నొక వేళ నిండలనుండవంపు ఒకవేళ వానలనుపహతి నుండి సునొక వేళరంధ్రంబులూకబట్టు ఒకవేళనమాయనుదవించి బెగడిన్సు నొక వేళ మన్సు ననుంచింటి నిలుపు ెనుగాలికూన్ముఖుగవింసుకేళాతియ నీరునన్నంబునిడనీక నిగ్రహీంసూ కషలనడిపిు హృవింసూ గండ శిల గదలవ్రేయిం సునేంసుముల కొడుకువేళనమరారి క్రోధియ మరియో ననేకమాయబుల బాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంతచిపరిశ్రాంతుండై రాక్షసేందృండుదనమనంబున ముితి వర్ధుల గదలముక్తి శైలతటంబుల్రుతి శ్రజిబుడించితి మీదనిభేంద్రపంక్తిదృక్కించితి ధిక్కరించితి శితి ఘోరదవానులందు ద్రోితి పిక్కు పాట్లనయించితి మి చిత్రమో ఇరుగడు జీవనౌషములెవ్వరు భర్తరులరు బాధలందరలు నైజతేజమునద్యముజాడ్యములే కిలిన్ లిన్మిరు సునున్న వాడకనిమేషముదైన్యమునూ కనేతిరణదృంతు వేసరి దివ్యమువి ప్రభావమిట్టి దో అదీనుక తొల్లినశే ఫుండను మునికమాు తండ్రిచేతయాగ పశుత్వకు దుండై తండ్రితనకొనపకార్యని తలంపక్రతికి చందంబునాగ్రహముననేజేసిగ్రహములులతోడ నిరినుక నాడన్ విగ్రహముల్రహములు కావున వీడు మహాత ప్రభావసంపన్నుండు వీనికెందునూ భయంబులేదు వీని తోడవిరోధం బురందనకు మృత్యు సిద్ధించు అని నిర్ణయించి చిన్నబోయి ఖిన్నుండ్ ప్రసన్నుండుక క్రిందుసూచు విషుండితనంబు సేచున్నరాజు నకు మంతనంబు నమా శుభ్రఖ్యాతి ప్రభావము మహాచూజ్యంబు దైత్యేంద్ర యుగ్మ నదిగి శవ్రాతమున్ వోరులన్ విభ్రాంతం భుగజేసి గదా విశ్వంబు వీడేంత ద్రోక్తుల్గొదోషహేతులుచింతం వుందనీకే వక్రుండు వృద్ధురుసేసి మేధానయోపక్రాంతిన్విలసిల్లుమీదవయ పాకంబుతో బాలకన్ శక్రద్వేషణుజేయము మదిన్ జాళిం పుమీ రోషమున్ శుక్రాచార్యుడుసూనంతకితడున్ శుశ్రీయుండున్ అని గురుపుత్రులు పలికిన రాక్షసేష్రుణు గృహస్థులైన రాజులకునుపదేశిం పందగిన ధర్మాకామంబులు ప్రహ్లాదునకునుపదేశిం పుండని అను జ్ఞేసిన వారును అతనికి గ్రివర్గంబునుపదేశించిన అతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారికి గ్రాహ్యంబులైన ధర్మాకామంబులుదనకు నగ్రాహ్యంబులనీను వ్యవహార ప్రసిద్ధికురకైన భేదంబుగా ఆత్మభేదంబు లేదని అనర్థంబులనర్థకల్పనంబు సేయుతిగ్భ్రమం బనియూను నిశ్చయించి గుాస్త్రు మంచిదని తలంపక గురువ తమగృహస్థకర్మానుష్ఠానబులకంభోయిన సమయ ఆటల ఆటలకుదన్నురమ్మని పాటించిటసులు భాషించిన దోషాటకులేంద్రకూమాడు పాటవమున వారి జేరి ప్రజ్ఞాన్వితుడై చెప్పడొక చదువు మంచిది చెప్పెడి దగులములు చెవులు చిందరగునగా నెప్పుడు మన ఎడనుజ్జలు అని రాజకూమాుగా ఉన గరుణించి సంగడికాండ్రతో నగిు చందంబున క్రీడలాడు సమానవయస్కులైన దైత్యకూమాకాంతంబునట్ల